యపరుచుకుని చూను వాడు దూరం నుండి ఏసును చూచి చూడండి దూరము నుండి ఏసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఏసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు బిగ్గరగా కేకలు వేశాను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపొమ్మని వాణ్ణితో చెప్పాను మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగగా వాడు నా పేరు సేన ఏలైనగా మేము అనేకులమని చెప్పి ఇక్కడ గమనించండి నా పేరు సేన ఏలైనగా మేము అనేకులము ఒక మనిషిలోనికి ఎన్ని అపవిత్రాత్మలు వస్తాయి ప్లెంటి అంటే ప్లెంటి ఆఫ్ డిమోన్స్ సో మెనీ డిమోన్స్ లాట్ ఆఫ్ డిమోన్స్ కౌంట్లెస్ ఆ అపవిత్రాత్మలు వానిలోకి పట్టి వాని గాయపరచడము సమాధులలో తిప్పడము కొండలలో తిప్పడము కుటుంబానికి దూరం చేయడము ఇటువంటి విషయాలన్నీ జరిగినప్పుడు కూడా ఆ అపవిత్రాత్మలు ఏం చేసేవా తెలుసా దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఏసుక్రీస్తుకి దూరం నుండి ఆ అపవిత్రాత్మలు పరిగెత్తుకుని వచ్చి యేసుక్రీస్తు నమస్కారం చేసి సర్వోన్నతుగా దేవుని కుమారుడ గుర్తుపట్టిన అక్కడ యేసుక్రీస్తు గారిని గుర్తుపట్టగలిగినాయి అయితే ఇక్కడ పదవచనం నుంచి కూడా ఆ దేశంలో నుండి తోలిబే వద్దని ఆయన మిగులు బతిమలా కొనేను అక్కడ కొండ దగ్గర పందుల మంద మేయి చూడను ఆ పందులలో ప్రవేశించినట్టు మమ్మల్ని వాటి వద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమీలాడు కొనేను చూడానికి గమనించండి ఇక్కడ తమ్మును ఆ దేశంలో నుంచి వెళ్లవద్దు మాకు ఇక్కడ సుఖంగా ఉన్నాం వీడిని గాయపరుస్తూ వీడిలోనే ఉంటున్నాం మరి మీరు ఎంత వేలమంది వేల మంది ఎలాగ చెప్పగలుగుతాం కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మల్ని వాటి యొక్కకు పంపమని ఆ దయములు ఆయనను బతిమలాడుకునేను లేసు వాటికి సెలవియగా ఆ అపవిత్ర ఆత్మలు విడిచి ఆ పందులలో ప్రవేశించను ప్రవేశించగా ఇంచుమించు రెండు వేల సంఖ్య ్రాపతము నుండి సముద్రపు దారిన వడిగా పరిగెత్తుకునిపై సముద్రంలో పడి ఊపిరి తిరిగొక చర్చను ఇక్కడ చూస్తే ఆ యొక్క అపవాది ఆ సేన అనే దుర్మార్గుడు దురాత్ముడు ఆ దుష్టుడు ఏమని కోరుకుంటున్నాడంటే ప్రభుని మమ్మల్ని మా ఒరిజినల్ ప్లేస్ లోకి పంపకు ఆ పాతాళంలోకి పంపించకు అక్కడ తట్టుకోలేము ఇక్కడ సుఖంగా ఉన్నాము మమ్మల్ని ఈ దేశంలోనే మీతో పాటే ఉండలేము ఈ ప్రపంచంలో ఈ భూమి మీదనే ఉండలేము ఇంకా మేము వేరే దాంట్లోకి వెళ్ళలేము అక్కడ తీవ్రమైనవి అరుపులు కేకలు పండ్లు కొడుకుతా అక్కడ అవే ఉంటాయి మాకు కూడా కాబట్టి మమ్మల్ని అక్కడికి వెళ్ళనియకుము అని బతిమిలాడితే సరే అనేసి పందు పంపిస్తే ఒక ఉండే దురాత్మలు చూడండి రెండు పందులలో దూరినాయంట ఎన్ని ఉండొచ్చండి మనకు తెలిసి ఎన్ని లెక్క కొన్నే ఉంటాయి దురాత్మలు వెరత్మ సిగరెట్ అని గుట్కాలని కాయ నీళ్ళని మందు అని మొహపు చూపులని ద్వేషం అని ఎన్నో కొన్ని దూరాత్మలు మనం కొన్ని కౌంట్ చేసి చెప్పగలం కానీ ఇక్కడ చూసినట్లయితే మోర్ దెన్ టూ థౌజండ్ పందులు ఇంచుమించు పందుల గుంపులకి ఆ సేన అనే పట్టిన దయ్యము వెళ్ళిపోయి వాటిని ఒక పందులకి వెళ్ళొచ్చు కదా ఇవన్నీ ఒక వంద పందులకి వెళ్ళొచ్చు కదా గ్రహించండి ఒక అపవిత్ర ఆత్మకి చోటు ఇస్తే మరీ చెడ్డవైనవి ఏడు వస్తాయి ఆ ఏడుకి ఒక్కొక్కరికి వెళ్ళేంత ఎవరెవరితోనో సంబంధం ఉంటది ఆ ఒక్క ఆత్మకే ఏడు సంబంధాలు ఉన్నాయి ఆ వచ్చిన ఏడు మందికి సంబంధం ఉంటది ఇంకా ఏడు ఏడు అట్లా మల్టిప్లాయ్ చేసుకుంటా కొన్ని వేలు లక్షలకు వెళ్ళిపోతుంది కాబట్టి మనం చోటు ఉండాలి ఆ యొక్క బిడ్డ జీవితంలో జరిగిన మేలు ఆ అపవిత్ర పట్టిన వాడి జీవితంలో ఈ రోజు ఆ బిడ్డ ఏ విధంగా పవిత్రమయ్యాడో మనం చూద్దాం అయితే ఈ పదిహేనవ వచనంలో చూద్దాం జనులు జరిగినది చూడ వెళ్ళి వేసునద్దకు వచ్చి నేను సేనా దయమును పట్టినవాడను బట్టలు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండే చూసి చూడండి అక్కడ ఉన్న జనులు పవిత్రపరచబడి స్వస్థ బట్టలు ధరించుకోవడము ఇవన్నిటిని చూసి వాళ్ళు అవాక్ అయిపోయినారు వాళ్ళు వాళ్ళు ఒక ఆశ్చర్యానికి గురైనారు జరిగినది చూసిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితి పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా పదిహేడవ చరణంలో తమ ప్రాంతమును విడిచిపొమ్మని వారు ఆయనకు బతిమీలాగా ఆయన ధోలే ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు చూడండి ఎవరైతే స్వశచిత్తుడయ్యాడో ఎవరైతే ఆ సేనా అనే అపవాదం నుంచి రక్షింపబడ్డాడో ఆయన ధోన ఎక్కినప్పుడు పట్టినవాడు ఆయన యొద్కు ఆయన యొద్ తను ఉండమని ఆయనను బతిలాడు కొనెను ఆయన వానికి సెలవీయక నీవు ఎందుకు సెలవుయలేదని అంటే వాడికి కూడా పని పెట్టాడు మేము చేసే పని మేము చేస్తాము నాయన నువ్వు ఉన్న చోట నువ్వు పని చేయాల్సినవి ఉన్నాయి నువ్వు కూడా చేయి నీకు దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఎన్నో ఉన్నాయి నీ జీవితంలో నీకు మేలును ఎన్నో చేశాడు అని నీకు సెలవక నీవు నీ ఇంటి వారి వెళ్లి ప్రభువుని అందుకు కనికెరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమా నేను వాడు వెళ్ళి యేసు తనకు చేసినదంత యుద్ధ పోలిలో అందరూ ఆశ్చర్యపడిరి ఇక్కడ ఒక సేన అనే దయ్యం పట్టిన వాడు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో ఇక్కడ మనం గమనించాలి తన జీవితంలో దేవుడు దయ్యాలను వెళ్ళకొట్టారు నీలా జీవితంలో కూడా అనేకమైన ఉండొచ్చు కొంతమందికి ద్వేషం ఉంటుంది అసూయ ఉంటుంది కొంతమందికి కోపం ఉంటుంది కొంతమందికి మత్సరం ఉంటుంది కొంతమందికి కామాతురత కామాభిలాష కొంతమంది చూడకూడదని చూపులు చూస్తూ ఉంటారు ఇటువంటి వారు దేవుడు ఎన్నో నిన్ను రక్షించుకున్నాడు ఎన్నో ఆపర్చునిటీ ఇచ్చాడు ఎన్నో నువ్వు ఆ పాపాలకు పోవద్దు అన్నాడు కాబట్టి కాబట్టి ఇతను ప్రకటింపను ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపోయారు మరి నీ జీవితంలో దేవుడు ఆ పరలోకాన్ని చూసేటట్టుగా ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా యూట్యూబ్ ద్వారా ఏదో ఒక రీతిగా మీతో ప్రతిరోజు పరిచయం అయ్యి నేనున్నాను నేనున్నాను ఇదిగో నా వాక్యం ఇదిగో నా సత్యం అని ప్రతిరోజు ప్రకటింపబడుతుంది ఏదో ఒక చోట నువ్వు వింటూ ఉన్నావు మరి నీకు ప్రతిరోజు నీకు మేలు చేసే దేవుడికి ఏ విధమైన కృతజ్ఞత కలిగి ఉన్నావు ఏ విధమైనటువంటి ఆయన రుణం తీర్చుకోవడానికి ఆశ కలిగి ఉన్నాం ఏ విధంగా నీ అడుగులు ఉన్నాయి ఆయన చేసింది మేలులు మరచిపోయామా ప్రతిరోజు ఆయన ఎన్ని మేలు చేస్తున్నాడు మన జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు మనం ప్రార్థిస్తే వేరోలు కూడా స్వచ్ఛపరిచే విధముగా మనకు ఏమి కాకుండా మన కుటుంబానికి రక్షణగా ఆహారం లేక కాళ్ళు లేక తిండి లేక ఎంతో మంది బాధపడుతున్నారు కానీ మనకు అట్టి పరిస్థితి లేదు కేవలం దేవుని కృప దేవుడిచ్చిన మేలులు వాటిని బట్టి ఆ యొక్క బట్టి మనం ఈరోజు ఆ సేన పట్టిన ఆయవను ఆ యొక్క మనం ఈరోజు ఒక ఉదాహరణగా తీసుకుంటే మన జీవితాల్లో కూడా ఎన్ని సేనాలను నిలగొట్టాడు ప్రతి సంవత్సరం దేంట్లో ఉచ్చులో విరుక్కుంటూ ఉంటాం ప్రతి సమచరం దేంట్లోనూ పడిపోతూ ఉంటాం దాంట్లో నుంచి చిన్నప్పటి నుంచి ఒక్కసారి ప్రతి ఒక్కరి జీవితం ధ్యానం చేసుకుంటే ఎన్నో ఉన్నాయి నా జీవితంలో చేసుకుంటే ఎన్నో కార్యాలు దేవునికి విరుద్ధంగా కానీ మేలు గుర్తించగలిగాను చివరి దినాలల్లో రాకడ సమయంలో ఆయన ఇచ్చిన కృప అది కూడా అప్పుడే నేను గ్రహించగలిగాను ఆయన కృపణ మీద ఆధారపడగలిగాను ఆధారం చేసుకుంటున్నాను కాబట్టి ఆయన గురించి ప్రచురం మాత్రం కచ్చితంగా చేయిస్తున్నాను చేయగలుగుతుంది దేవుడు నాకు అతి ధన్యతను ఇచ్చినాడని నేను నమ్ముచుంటున్నాను కాబట్టి ఇంకా కొన్ని రెండు మూడు విషయాలు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చూద్దాము అయితే ఇక్కడ మనల్ని మార్కు సువార్త ఏడో అధ్యాయం ముప్పై రెండులో కూడా అక్కడ కూడా ఏం జరిగిందనంటే ఏడో అధ్యాయం ముప్పై అప్పుడు వారు వారు ఈగల నష్టమాణి నొప్పని ఆయన తోడుకొని వచ్చి వాళ్ళ మీద చేయించమని ఆయనను చూడండి ఆయనకు చెయ్యేసినట్టు ఆయన కూడా ఉండిపోయినాయి అయితే ఈ ముప్పై ముప్పై ముప్పై చూద్దాం అక్కడ కూడా స్వస్థత జరిగింది అయితే ఆయన చిత్రవర్తి వారి కాంగ్రెస్ కొలది వారు మరీ ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయచ్చు చూడండి దేవుడు ఎక్కడ స్వత్సపోవాలంటే వాళ్ళు ఏం చేసినారని అంటే మొత్తం ప్రసిద్ధి చేసినారు కృతజ్ఞత స్వస్థత మత వార్త తొమ్మిదవ అధ్యాయము పదిహేడు నుండి చూస్తే వార్త తొమ్దో అధ్యాయు ఇరవై ఏడవ వచ్చిన ఇద్దరు వాళ్ళని కూడా స్వష్టపడ్డాడు వాళ్ళని బాధపడ్డాడు ఇండియా చదువుకుంటే టైం ఎక్కువ అవుతుంది అనేసి చెప్తాను చదువు అయితే ముప్పై ఒకటో వచ్చనంలో అయిన వారు వెళ్ళి చూడండి అక్కడ ఇద్దరు గురుడ్డి వారు స్వస్థత వెంటనే పొందుకున్న ఆ యొక్క ఆ మేలును ఆ అద్భుత కార్యమును ప్రచారం చేసే అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన సంఘటన చూద్దాము ఇదే మార్కు వార్త మార్కు అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు గమనిస్తే ఆయన బయలుదేరు మార్గము కదా ఒకడు పనిచెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలు సందోధకుడు నిత్య జీవంలో వరసుడే ఆయన నన్ను సత్పుడు అని వీళ్ళు చెప్తున్నాము ఎవడొక్కడే కాని మరి ఎవడను సత్పృష్డు కాదు హత్యేవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలింపవద్దు అబద్ధ సాక్ష్యములు పలకవద్దు పరకవద్దు నీ తల్లిదండ్రులు పనులు నీకు తెలియదు అని మాట్లాడుతున్నాను అందుకతో ఇవన్నీ అనుసరించిన అని చెప్పాను ఏసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి మీకు ఒకటి ప్రభుత్వం అన్నది అన్ని బీదల కిమ్ము పరలోక మంది నీకు ధనము కలిగిన నీవు వచ్చి నన్ను వెంపడి అని చెప్పాను చూడండి ఒక ఇరవై పార్టీలోనూ అన్ని బాగున్నాను అని అంటే నువ్వు ఇవి ఇవి చేయకూడదు ఆజ్ఞలాంటివి ఇవి నరాకేసేయద్దు వ్యభిచరింపవద్దు ఇవన్నీ చెప్పలేవు కానీ ఇక్కడ అతనికి ఒకటి కొదవుగా కనిపించింది దేవుడికి అతన్ని చూసి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదవుగానే ఉన్నాయి మీద నీకు కలిగిన దాన్ని అన్ని బిజలకిమ్ములుకొండను నన్ను వెంబడించమని చెప్పాం అది ఆశ్వరుడు కాబట్టి దేవుడు నీ నీకున్నదంతా అమ్మి బిజెలకి ఇచ్చి నన్ను వెంబడించు బిజలకు ఇచ్చి నన్ను వెంబడించు నన్ను వెంబడించే వాడికి ఏమీ ఉండదు ధనవంతుడు అయి అని ఇక్కడ చెప్పబడింది అప్పుడు అతడు మీద ఆశ్చర్య వాడు మాటలతో ముఖం తీడము చుక్కొని గురపడి చూ వెళ్ళిపోయింటాం చూడండి నేను ఎంతో కష్టపడి అప్పించుకున్నాను నాకు అది మీరు గిఫ్ట్ అని నేను నమ్ముతున్నాను మళ్ళా మీరే అమ్మేయమంటే నేనెట్లా దాన్ని అమ్మేయాల అది కూడా బీదలకు ఇవ్వాలన్నా నా చుట్టాలకు కాదా నా బంధువులకు కాదా నా పిల్లలకు వారసులు వాళ్ళకి కదా అని అనుకుంటాం కానీ ఇక్కడ దేవుడు చెప్పే ఆశ్చర్యం అంతా బీదల కిమ్ము అని వెంబడించు ఇది చుట్టూ చెయ్యి ఆస్తుల వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం అని తన శిష్యులతో చెప్పాను ఇరవై ఐదో ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంతె సూది బేజంలో దురట మరి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటే మరి నిజంగా ధనవంతుడు పరలోకానికి వెళ్ళడా ధనవంతుడు అంటే ఎవరు వెయ్యి కోట్లు ఉండాలన్నా వంద కోట్లు ఉండాలన్నా లేకపోతే లక్ష రూపాయలు ఉండాలన్నా ఎవరిని ధనవంతుడు లేకపోతే గుడిసెల్లో ఉన్నాడు పేదవాడ ఎవరు పేదవాడు ఎవరు ధనవంతుడు పది రూపాయల కోసము వంద అని చెప్పేవాడు నిజమైన ధనవంతుడు దొంగ ధనవంతుడు కోట్లుంటే కోట్లు అని చెప్పు వేళ్ళుంటే వేలు అని చెప్పు కానీ పది రూపాయలు సంపాదించే చోట కత్కుతి పడి లేకపోతే మోసం చేయడానికనే ఆ వంద రూపాయలు సంపాదిస్తాడు చూడండి పది రూపాయలు సామాన్యు వంద రూపాయలు కమ్ముతాడు చూడండి దురాశ వాడు ధనవంతుడు ఇక్కడ చెక్కబడిన ధనవంతుడు మోసం చేసే ధనవంతుడు కోట్లున్నంత మాత్రాన ధనవంతుడే కాదు లక్షలు ఉన్నంత మాత్రాన ధనవంతుడే కాదు ఆ ఉన్నవాడు కూడా ధనవంతుడే కాబట్టి ఇతని జీవితంలో మేలు పొందుకోలేకపోయాడు కృతజ్ఞత కలిగి లేకపోయాడు నువ్వు అన్నీ బాగున్నావు నాయన అని అంటే కూడా ఇంకా ఎట్లా ప్రభు నేను మంచిగా నీ ఆ ట నన్ను వెంబడించు అంటే వెంబడించలేకపోయాడు ఆయన జనమాట వచ్చేసి కాబట్టి మనల్ని రెండుస్తున్నాడు అయితే చివరిగా రెండు వచనాలు చూద్దాము వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఏడవ వచ్చిన తన యజమానిపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు ఆగుళ్ళు ఎన్నిసార్లు మాట్లాడలేదు ప్రభు మనతో ఎన్నో సార్లు ఎన్ని మేలు ఆ చిత్తంలో సువార్తల మీద ఉన్నట్టుగా ప్రకటించడం రాకడ గురించి తెలియజేయడం గురించి తెలియజేయడం సులువ గురించి తెలియజేయడం రాత్యము క్రైస్తవులు మనం అందరి మీద మూడు పుట్టలు మనం ఏ అనుకుంటామా ఆ కవ్వ ఈరోజు తినొచ్చా మరి సేవ చేసేటప్పుడే సువార్త ప్రకటించేటప్పుడే ఫుల్ టైం మినిస్ట్రీకి రాకూడదు దేవుడు పిలవనంత కానీ నీ బాధ్యత మూడు అన్నం పెట్టినందుకు నీ కృతజ్ఞత నేను క్రైస్తవుడిగా చేసినందుకు కృతజ్ఞత నేను పాపంలో నుంచి విడిపించినందుకు కృతజ్ఞత ఆయన చిత్తం ఎరిగి ఉండి నువ్వు చేయకపోతే అనేకమైన దెబ్బలు తగులును దూకాసు వార్త పద్నాలుగు ఇరవై ఏడులో మరియు ఎవడైనానూ తన శిలువను మోసుకొని నన్ను వెంబడి పని వాడు నా శిష్యుడు కానేరాడు చూడండి ఆయన శిలువను ఎవరెవరు మోసారు సజీవ యాగముగా అపులందరూ ప్రాణ త్యాగం చేశారు అట్లా బోధించాడు పేతురు నన్ను వెంబడించు యువహను నన్ను వెంబడించు యాకబు నన్ను వెంబడించు వారి జీవితంలో ఏం మేలు జరిగాయండి సువార్తను ప్రకటించారు వాళ్ళు చూసింది కేవలం నిత్య జీవాన్ని మాత్రమే ఆ రాజ్యాన్ని చూశారు ఇక్కడను ప్రకటించారు ఆ రాజ్యాన్ని చూశారు ఇక్కడ పాపాన్ని విడిచిపెట్టారు ఆ రాజ్యాన్ని చూశారు ఇక్కడ యేసును వెంబడించారు మరి నీలా జీవితంలో కూడా ఇన్ని ఇన్ని జరుగుతుంటే ఉపకారాలు జరుగుతుంటే వీటన్నిటిని మర్చిపోయి కృతజ్ఞత జీవితం కలిగి మనం జీవించడానికి అర్హులము కాదు ఆయనను వెన్నుపోతు పొడవద్దు ఎస్ ప్రభు ఆ నేనే నీకున్నా అని భారత రోజు చెప్పి ఉన్నాము లేదంటే మారు మనసు కలిగిన రోజు చెప్పి ఉన్నాం ప్రభు బ్రతుకు తక్కువ తావైతే లాభం చెప్పిన మనము ఈ రోజు దేని తడిక్ట్ దేంట్లో ఉన్నాం మన మనసు తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని కాపాడుకును రక్షించుకును నిలుపుకొనును నా నిమిత్తము అన్నాడు మరి ఆ పుస్తులందరు పోగొట్టుకున్నారు మరి నువ్వు కనీసము నీ పెట్రోల్ పోగొట్టుకోగలుగుతున్నావా కనీసము నీ సమయం ఒక గంటనే దేవునికి పోగొట్టుకోగలుగుతున్నావా లోకాశలలో పడకు లోకాశాలలో ఒకవేళ ఉంటే దేవుడికి చేసిన మేలులను ఈ రోజు గుర్తు చేసుకు ఈరోజు దేవుడు నీకు తెలియపరిచిన దాన్ని కృతజ్ఞత కలిగి జీవించు ఈ కుష్ట రోగులు ఈ సేనా పట్టిన దయ్యము వీరిని మాదిరిక రకంగా పెట్టుకోత్తా ఏమీ లేదు అపస్తు పెట్టుకోవాల్సింది ఇక్కడ చూస్తే వీరిని చూస్తే కూడా ఆశ్చర్యపోతాను అప్ప ఇటువంటి సేవ జరిగించారా ఆరంభించారంట సువార్తను విస్తారంలో ప్రకటించారు ఆ దిగపోని పట్టణం అంతా సువార్త చేశారు తిరిగారు అందరికీ కనబరుచుకున్నారు ఇదిగో ప్రభు మరి నీకు క్రీస్తు ఎప్పుడు నీకు కనబడలేదా ఎప్పుడు నీకు ఆ యొక్క మేలు చేయలేదా కాబట్టి మనం కూడా ఆ క్రీస్తుని మాదిరిక రకంగా పెట్టుకొని మన జీవితాలని కూడా మనము ఆ యొక్క క్రీస్తుకి సజీవ యాగముగా సమర్పించుకోవాలి ఈ వాక్యము దేవుడు జీవించును దాకా చేసే సార్ సరే సార్ ఓకే సార్ పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వకృపాన్ని వందన లేదా మాకు మాట్లాడినందుకు వందన నిజములైనా యొక్క కృతజ్ఞత గల జీవితం మాకు దయచేయండి అల్పులం అయోగ్యం తండ్రి ఏదో ఒక రోజు చూడాలని చూపించి ఎంత రోజు చూడాలే ఇద్దరు ఎట్టింది లే జీతం కానీ చాలకు సాయం చేయండి కానీ ప్రభావాస్తుంటాం చేయాలి వారికి మార్పు మరీ మరీ నా యొక్క కూలీలను ఆ యొక్క తండ్రి ప్రభా నైనా రైతులను బట్టి ప్రార్థిస్తున్నాం వారికి కూడా రక్షణ చేయండి వారి పట్ల వచ్చింది తప్ప నాయన వాటిని బట్టి వందనాలి ప్రభా ఎవరెవరైతే తండ్రి ప్రభా సువార్థికులుగా పనిచేస్తూ రెయిన్ బదులు తండ్రి దివారాత్రాలు తండ్రి ప్రభా అన్నం లేక తిండి లేక వస్త్రములు లేక నాయన పని మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా మేమైతే అట్లా చేయలేకపోతున్నాం తండ్రి నాయన సహాయం చేయండి ప్రభ వారి పక్షంగా ప్రార్థించటం అవకాశం ఇచ్చినందుకు వందనాలు ప్రభా సాయం చేయండి ప్రభా నైనా చనిపోయిన పాస్టర్లు ఉన్నారు ప్రభా వారి కుటుంబాలకు ఆదరణ దండి సంఘానికి మీరే ప్రధాన కాపేది ప్రభు సహాయం చేయండి తోడు బలపరచండి మాకు కూడా మీ రెండు వందలు పెట్టుకుని చుట్టాం తరలి నైనా జాస్వాన్ బట్టి మీకు వందనాలు మీ చేతిలో కప్పచెప్తుంటున్నాం సంపూర్ణ స్వస్థాయించండి ముట్టండి సంపూర్ణ స్వస్థాయించండి చామన్న వాళ్ళ మదర్ గారిని ముట్టండి సంపూర్ణ స్వస్థలు దాండి నైనా వందనాలు చూస్తున్నారు ఇంకా చిన్న నాయన కొగురితో ఐచీవిలో ఉన్నాడు ప్రభా చిన్న నిమిత్తం ప్రార్థిస్తుంటున్నాం ప్రభా సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి ప్రభుత్వ వారు కూడా రక్షింపబడితే సాయం చేయండి తండ్రి వందనాలు స్థూ అయా తగ్గింపు జీవితం మాకు దయచేయండి కృతజ్ఞత గల జీవితం మాకు దయచేయండి ఆవేశం కోపం మీద అన్ని అపవిత్రాత్మలను అన్నింటి వెళ్ళబోటం అని పెట్టుకుంటున్నాం సంపూర్ణ స్వస్థత ఆత్మస్వస్థత దయచు మాతో కూడా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తగ్గించుకుంటూ మిమ్మల్ని హిక్షిస్తూ మా ప్రభు మా రక్షకుడు ఏమన్నా తండ్రి స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తివంతుడానికి తెలుసు optimization problem se ko de gala samna problem fit chalagna hai ganapach chalagna ye vakindaneek chana samna batni ko annual program vakindara program samna problem ana pati dal chal program ko tabiyat wale problem ek pratyekna samna application nahi nahi prakadishaal experiment tak le jao kaaj mein prastth mana aur isse program afal ke liye mail se program farsh dena facit project mari plan ka praman samna dekh sakega ఎన్నో మేలు చేస్తున్నారు మా కలగర్ చూస్తున్నాం ప్రవ్వా ఎంతో మంది వాటి ఆకర్షించబడాలా మరి విశేషంగా జనాలి ఉంటుంది ప్రతి ఒక్క జనమైన మీరు అక్కడికి నీకు పరిచాలండి సత్య సిస్ నడిపించడానికి జీవించాలా తీసుకుంటాం మరి చేతను గనుక ఈ తీసుకోని కొరతాస్ నిరక్షణంారి తీన్ బవనన వజస్ ఆది ప్రమాణ ప్రతిబింబని సంత మతవస్సకొచ్చన కాక్క్ తువైరో మితిస్తినస్ తోతహోష్కత సతమున దబనస్న హల్లలుయా త్రవస్ అతకులేస్తం కండి ప్రిలేచమకారిస్తమన ప్రతిబింబన పచ్చి ఇతిన్సన ముఖుప జేకిన్ త్రవ ఐసీఎల్ ఎర్వార్డ్ లో లో కుటుంబ ప్రతి చీక శక్తులు అంధకార శక్తులు గడ్డించండి వాటి నుంచి బిడలు కల్పించండి ఆ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఆదిష్టమైన ప్రభావ ఎంతో మంది ప్రభు అనారోగ్యంతో ఉంటుంది బిడ్డలు స్వత్సపరిచిన పూర్ణాలు సమర్థించుకుని తయారు చేస్తూ ఉంటుంది వాళ్ళ కుటుంబాలు ఆచరించుతా వాళ్ళ కుటుంబాలు ఇంకా ప్రతి కుటుంబం తయారు కావాల్సిన ప్రతి యవనస్తున్నీ శక్తిని ప్రభావాలని ప్రతి ఆకర్షించుకుని రక్షణ ప్రణాళిక నడిపించడం గొప్ప గొప్ప ఉద్యోగంలో ఆయన కాలేజీ మా దేశంలో ప్రవా పూర్వ వం రావాలి ఉద్యమం తీర్మానించాలి ప్రవర్తన చివరించభృం ప్రభుత్వ మనుషులు చిత్రీ కల్పించిన ప్రభావం బంధకల్ పంటాలా సమర్థించుకుని జీవించి ప్రభావాలీ కృతజ్ఞతలు ప్రభావ సంపూర్ణంగా జీవించాలా ఈ లో మనుషులు ఆశ్రయించ రాజులు ఆశ్రయించుకుని యువన కుటుంబాలన్నీ పరిచయం ప్రతి చోట్ల మీకు సాక్షి ఆట కిందరుచుకోమని తద్వారా ఇచ్చిన పరిశుద్ధురా ప్రేమ కలిగిన మహ ఉన్నత వల్లకం ఉన్నతంటే యేసుక్రీ ప్రభావ మీకే వందలా స్తోత్రాలయన అబ్రహా యాకుల గొప్ప దేవ మీకు వందలంటే తేవాత అంటే ఈ ఈ సమయం అంటే దేవాత అండి మా కంటే మీకు వందల తర్వాత ఈ సమయం అప్పుడు దేవాత నేను చేస్తున్న ఈ చిన్న ప్రాంతానికి దేవుతండి మీ మసిన ఉందరూ విశ్వాసం ఉంచుకుంటే తర్వాత మా ప్రతి ప్రాంతాన్ని మీరు వింటున్నాయన త్వరగా చాలా త్వరగా సమాధాన పరుస్తారని బలంగా నమ్మకం విశ్వాసం ఉంచుంటారు పరిశుద్ధు నామంలో తేవాత అండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆయన ప్రార్థిస్తున్నారు కోవిడ్ పేషెంట్ ప్రార్థిస్తున్న వాళ్ళందరినీ స్వస్థపరచండి హీనింగ్ డైచ్యమని ప్రార్థిస్తున్నాడు ప్రతి సహోదారులను ముట్టండి తాకండి స్వస్థ ప్రార్థ్యమని ప్రార్థిస్తున్నాయన ప్రతి ఒక్కరు బిడ్డల కుటుంబాల నుంచి ప్రార్థిస్తున్న ఆయన దేవత వాళ్ళ కుటుంబాల దేవతని సరికానికి పరిశుద్ధ నామల పాత్ర ప్రార్థిస్తుంది ప్రతి ఒక్కరు దేవతని మీ రక్షించిన వారితో తెలుసుకోవాలని ఆయన దేవ ఎవరు నరకం పోవడానికి వీలేదు నాయనండి ఇప్పుడు ఒక దేవత గుడి తన తలు చేసిన ప్రతి ఒక్కరు గుడిని నేతరాన్ని విపమని ప్రార్థిస్తున్నారు సర్వసేము నడిపించమని ప్రార్థిస్తున్నది బిడ్డలు వినే మార్గాలు దేవ తోడుగా ఉండే రక్షణగా నడిపించమని ప్రార్థిస్తున్నది దేవుతండి సమాధాన పరిచయం ముందుకు నడిపించని కుటుంబాల దేవ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి దేవ మిమ్మల్ని మహిమ పరిచి బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నారు రోడ్డు పక్కన జీవించే ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆయన వాళ్ళని రక్షణలోకి రావాలని ఆయన తండ్రి విశ్వాస ప్రకటించాలి దేవాతండ్రి సమాధాన పరిచయం ముందుకు నడిపించండి దేవ ఈ కరోనా వైరస్ తండ్రి వ్యాక్సిన్ రిలీజ్ చేయడం దేవుతండి మీరు తప్ప వ్యాక్సిన్ ఎవరు రిలీజ్ చేయలేదని ఆయన విశ్వాసం బలపరచండి ఆయన ఏ తెగులు ఏ బిడ్డను ముట్టడానికి వీల్లేదని ఆయన తండ్రి క్రిస్తు పరిశుధనంలో మేము నమ్మకం విశ్వాసం దేవుతండి నమ్మకం విశ్వాసం నుంచి అద్భుత కార్యాన్ని నేను చూస్తున్నాం దేవాతండి మా జీవితాలలో దేవతండీ తెగుల నుంచి మీరు రక్షించి కాచి కాపాడతాడు అనేక ప్రమాదాల నుంచి దురాత్మక శక్తుల నుంచి రక్షించి కాచి కాపాడతాటండి అది మా బలమైన నమ్మకం విశ్వాసం దేవతండి నమ్మే విశ్వాసం నుంచి అద్భుత కార్యం చూస్తానని వాగ్దానం చేస్తారు దేవ మాతో థ్యాంక్ యూ సో మచ్ విశ్వాసంలోని బలచండి ముందుకు నడిపించండి నాయన దేవ సేవలో బలంగా నాటబడలో మా జీవితాలని దేవతండి మీరు ఎందుకు నడిపించుకుని దేవత ప్రతి ఒక్కరి జీవితాలలో దేవత నీరు కార్యాలు జరిపించమని ప్రార్థిస్తున్నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో దేవత అంటే ఉదయం నేవగానే దేవత అండి మీ వాక్యంచారంభించి జీవితాలను మనం దాయించమని ప్రార్థిస్తున్నాండి విశ్వాసం నుండి బలపరిచందిన మిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాండి ఆ ఐసీలో ఉన్న దేవతడు ఆ కృష్ణాని సహోదరు గురించి ప్రార్థిస్తున్నాం దేవతడి దేవత అమావాస్యమైన తాను నమ్ముకున్న విగ్రహాల దేవాత కాపాడలేకపోయానండి మీరు కాపాడుతున్నారు నేను బలంగా నమ్మకం విశ్వాసం ఉంచాండి దేవుతండి ఆ యొక్క బ్రెయిన్ రెడ్ విషయంలో దేవతండి ఆ సహోదరి విషయంలో ప్రార్థిస్తున్నది దేవుతండి కొన్ని రోజుల నుంచి ప్రార్థిస్తున్నది దేవుతండి ముట్టండి తాకండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్న దేవుతండి అతను కోలుకోవాలి దేవుతండి అతను ఆకర్షించండి తండ్రి వాళ్ళ కుటుంబాన్ని పూర్తిగా ఆకర్షించండి మీరు రాజస్ భారత ప్రకటన చెప్పిడ్డలుగా లేవన్నతండి అతని మీరు ఆకర్షిస్తండి కొన్ని సంవత్సరాల తర్వాత దేవుతండి నేను రక్షణలోకి వచ్చా దేవాదండి నా కుటుంబం రక్షణ పొందిన దేవుతండి అనేక బిడ్డలను అదేవిధంగా రక్షించడం ఆయనకండి తె వాళ్ళు వాళ్ళు చేస్తున్న క్రియలు దేవత అండి వాళ్ళ దేవతలు నేర్పిస్తున్న క్రియలను చీకటి క్రియలు దేవత వెలుగులోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవత పిల్లల బిడ్డల గురించి చదువుల విషయంలో ప్రార్థిస్తున్నాం దేవత బిడ్డలందరూ చదువుల విషయంలో సహాయం దాయిచ్చిందేవాతండి అదే విధంగా దేవతండి ప్రతి ఒక్కరి గురించి దేవతండి నా దేశంలో దేవత మీరు ఆచస్ వాళ్ళు ప్రకటించే బిడ్డలు లేవనెట్టమని ప్రార్థిస్తున్నాం ఎంతో మందికి దేవత అండి మీ రాజ్య సువార్త దేవ మీ సువార్త అందాలని ఆయన తండ్రి అనేక రక్షణలోకి రావాలని ఆయన శిఖరి శక్తులు దేవత చాలా ఉన్నాయి దేవతండి ప్రభుత్వ దేశంలో దేవుట నుంచి దేవత అనేకల దేవ రక్షణలోకి నడవాలేదే ఒక వెలుగులోకి నడపాలేదేమో శరీర క్రియలు పూర్తిగా నశించుకోవాలని అనేకులకు దేవత ఆయన దండి ఆత్మ పదాలు పాలించాలి దేవ ప్రతి ఒక్కరు విషయంలో దేవాత ప్రతి సమాధాన పరచండి మా ఈ చిన్ని ప్రాంతలు మీరు వింటున్నా బలంగా విశ్వాసిస్తున్నాం తండ్రి సేవలో వెళ్ళి లాగు దేవతండి బలంగా నాటబడిలా ఉండే సహాయం లాగించడం దేవతం ప్రతి ఆత్మీయతను దేవతండి ఆ సత్యాలను మాకు బయలుపరచడం ప్రార్థిస్తుంటారు నేను నేర్చుకోవాలని బహు ఆశ కలిగి తండ్రి మా శని తృప్తి పరిచి ముందుకు దేవ ఈ ప్రాంతంలో వింటున్నా బలంగా నమ్మకం విశ్వాసం ఉంచి ఉన్నాడు మాకు త్వరగా సమాధాన పరుస్తున్న నమ్మకం విశ్వాసం ఉన్నాం దేవతండి నమ్మకం విశ్వాసం కార్యం చేస్తాను వాగ్దానం అడిగిన ప్రతి ఒక్కటి సమాధాన పరచండి విశ్వాసంలో దేవ మా జీవితాన్ని బలపరిచి నామంలో ప్రార్థించి బాస్కర ప్రార్థన చేస్తావా పరిశుద్ధాలైనా తండ్రి మీకు స్తోత్రాలుస్తా బాగుంటాయి ఈ యొక్క ఘర్షణ కాలం అంతా మన సరస్వంగా కాపాడి సజ్జులకి మీకు ఎంత వంగనాలు దినానికి మీకు నూతనమైన కృతను మాకు అనుగ్రహించిన మాకు సాధిస్తున్నాను ముఖ్యంగా మా పక్షుదాత్మ నా దైత్యం ఆత్మను పొందుకోవాలి పొందుకోమని హెచ్చరించినారు బాబా కాబట్టి ఆత్మను పొందుకోవాలని మేము మీకు జీవించత భావం మీరీ తెలియాలనేది మీరు హెచ్చరించినారు నేను అటువంటి భాగ్యాన్ని మాకు అందరు కనగలించింది ప్రతిదిన కనపరచాలని మిమ్మల్ని హృదయించుకోవాలి హృదయాన్ని మాకంటే కనగలించడం కోసం పొందిన వారీవి కృతజ్ఞత కు ఏ రీతిగా తిరిగి వచ్చిందో మీ చోటకి ఆ విషయాన్ని మీకు పంపిస్తున్నాం కృతజ్ఞత ఆ భావంతో తిరిగి వచ్చింది ప్రభు మేము కూడా అదే రీతిగా జీవితాంతిస్తున్నాం ముఖ్యంగా మా పిల్లలు ఎవరైతే మళ్ళీ అయితే బయట ఉన్నారో వాళ్ళందరి గురించి వచ్చండి తనమలి సిస్టర్ తనమలి నేను గనలేవంకుల నాయకుడి ఆదరణ అత్యంత ఆసక్తిస్తుంది. సంపూర్ణ వీడలందరూ సంపూర్ణ మార్చ్ కొనసాగి ప్రవర్తి. చెవేలవట్ల నుంచి దివేల కలిపి చేండి. మేము ఉన్నారి సెట్టింగ్ చేయమంటా దిస్తున్నా. సంపూర్ణ నిమితమన్నీ కొనే కండివారిది తరపులది కలిచేకి చెయ్యనాలని నస్తిల ఫైలలుంచి దాస్న. సంపూర్ణ తనిమినివని సంతానం దైచేని నేను. అనారోగ్యం ఉన్న వాళ్ళందరినీ స్వచ్ఛపరిచిన కృతజ్ఞత జీవించిన నడిపించండి బాస్టర్ వాళ్ళ మమ్మీ గురించి తాగిస్తుంది కట్టస్థానండి ప్రభావితలందరినీ స్వస్థపరచండి తన తరం జరిగించండి అద్భుతం చెల్లించండి ప్రభావ మీకేం వదనాలే పనులు బీజం చేయండి తర్వాత రాంచనెక్కి అందండి మనమ్మ చిన్నమ్మ ముట్టండి కోడిని అన్న పిల్లల్ని ఎమ్ముట్టండి స్వస్థపరచండి రక్షించుకోండి ఎవరికి నశించుకోవడానికి మీకు ఇష్టం లేదు అండి మీ అందరు ఉద్యోగం బలంగా దుఃఖానికి ధరింపజేయండి ఆనందించేలాగా మీరు పెట్టుకోండి మీరు అక్రస్ పరచుకోమని చార్జెస్ ఉంటుంది రెస్టోర్ చేయండి ఉద్యోగం నింపండి అద్భుతాలు అనుభవించండి మన ప్రభు కృపా సమాధానం నడిపించి మనకు అందరికీ వయసు బాధితులకి లోకంలో ఉన్న జీవు గలకి అందరికి సదాకాలం తోడి కాపా సార్ అందరికి ఫైజు సార్